ప్రార్థన చేస్తాం స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైమోనతుడ సరశక్తి మతుడ జీవంగల తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభా అయ్యా రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఈ ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రవ్వా నీకు స్తోత్రం నాయన ఈ రాత్రి కాలం అంతా మాకు తోడై నడిపించడం విజయం తండ్రి నీకే వందనాలు మమ్మల్ని పొద్దు నుంచి రాత్రి అనంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకే స్తోత్రంలో ఆయన ప్రభ్వా రానే బిడ్డ తొందరగా నడిపించండి మీటింగ్ లో ప్రతొక్క బలపరచండి దీవించండి కుటుంబాలంతా ఆశీర్వదించండి ప్రవ్వ సేవల బలంగా మీరు వాడుకోండి గుడమైన మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రవ్వాతొక్క హృదయాన్ని మీరు బలపరచండి దేవా మరి కుడుమి కానీ ఎడమ కానీ పడిపోకుండా నీ తట్టే చూస్తూ నడవాలని శక్తి దయచేయండి న్యాగ్ల ప్రకారంగా నడుచుకోవాలా భయము భక్తి కలిగి జీవించాలా ఏసు ప్రభని స్వరాన్ని వినాలా పతిదినము ప్రభ పతక బిడకు తోడైనండి న్యాత్మ నడిపింపు కలగచ్చేయండి ఏసుప్రభ సేవలు అభిషేకించి మీరు వాడుకోండి కుటుంబాలను సంపూర్ణంగా మార్చుకోండినైనా మీరే తోడై నడిపించి విజయాన్ని దయచేసి పాఠాలు జరిపిన పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడి మైమ పొందమని నజడనే సుఖసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ల ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీయేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవో పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాపాలను తొలగించే శక్తి కలిగినది ఎసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగినదియ్య నామం పాపాలను తొలగించే శక్తి కలిగినదిమం పాపిని పవిత్రపరచే శక్తి కలిగినదియ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రేయసయ నామములో శక్తి ఉన్నదయ్యా రోగిని స్వస్థపరచే శక్తి కలిగినది ఎసయ్య నామం రోగిని స్వస్థపరచే శక్తి కలిగినది ఎసయ్య నామం మనుషులను నమ్ముకుంటే శక్తి కలుగదు నీకు మనుషులను నమ్ముకుంటే స్వస్థత కలుగదు నీకు ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రీ ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పారదోలే శక్తి కలిగినది ఎసయ్య నామం దురాత్మలను పారదోలే శక్తి కలిగినది ఏసయ నామం దుఃఖితలను పాదరించే శక్తి కలిగినది ఎసయ్య నామం ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎస్సయ్య నామములో నది ఎసయ్య నామ సృష్టిని శాసించగలిగే శక్తి కలిగినది ఎసయ్య నామ మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఎసయ్యనామ మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఎసయ్య నామ ఎసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రీయసయ నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవో పొందుకుంటావు శక్తిని చాలు నీవో పొందుకుంటావు శక్తిని ఏసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రీయసయ్య నామములో తీ ఉన్నదయ్య ప్రైజ్ దట్ సిస్టర్ థాంక్యూ ప్రాధం చేసుకుందాం వాక్యం చేసుకుందాము కీర్తనలు 51 51 10th వర్స్ కీర్తనలు 51 లో 10th వచనము ప్రాధం చేసుకోవడానికి చారేద్దాము కలిసి ముసుకొడ ప్రార్థన చేద్దాం పరిశుద్ధర ప్రేమల దేవా కృపను తండి తేమై సుప్రమాణిక లేకలన్ వందనలము కృతజ్ఞత పరిశుద్ధు సర్వశక్తి ముందు సర్వాధికారి నీకు వందనాల ప్రభా ఏ మరి యొక్క సమయంలో ప్రభావ ప్రార్థిస్తున్న ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరిగించండి అదే రీతిగా ప్రభా మరి పాట ద్వారా మీరు పొందినందుకు నీకు వందనాలు తండ్రి ఏసయా మరి వాక్యం చిత్ర మీరు మాతో మాట్లాడండి మరి దాన్ని మేము శుద్ధికరించుకున్నటకు ప్రభా నీ యొక్క వాక్యం చిత్ర ప్రభా మేము ప్రతి వారం నీ సన్నిధికి నడిపించే వాడిలాగా మేము జీవించడానికి సాయపడమని ప్రార్థిస్తున్నాం మీజ అయ్యా దేవ నాకున్న సొంత తలంపులం గద్దించి కొట్టివైండి ప్రభా దేవ నా నోటిని తాకి ముట్టి స్వస్థపరిచి నీ యొక్క జీవమైన వాక్కు నా నోట్లో పెట్టమని ప్రార్థిస్తాం తండీ లేదా నీవే నా లోండి నడిపించమని ప్రార్థిష్టం తండీ దేవ నా ప్రవక్తనంతటిగురు ప్రభా నీ లోబడి నడుచుకుంటాను ప్రభా మరి మీరు నాలోకి వచ్చి మాట్లుమని ప్రార్థిస్తాం తండ్రి మరి మీరే మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి మాత్మీయమైన చూడలేము ఆత్మీయమైన కళ్ళని స్వస్థ పరిచయం అని దేవా మరి మీరే మా అందరితో మాట్లాడి ప్రభాని యొక్క పరిశుద్ధాత్మకత నడిపింపు మాకు దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఫిఫ్టీ వన్ టెన్త్ వచ్చినము ఈ వాక్యము దేనికోసం అంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలన్నమాట క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గాడ్ లోకంలో ఎక్కడ చూసినా పాపమే ఉంది అంటే రెండు రకాలుగా చూసుకుంటే ఆత్మీయంగా చూసుకున్నా శరీరకరంగా చూసుకున్నా మళ్ళీ ఎట్లా చూసుకున్నా ఈ లోకంలో అయితే పాపం ఉంది అంటే మన పుట్టికనే పాపము ఇంకా పైన నుంచి మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం చాలా మందిని హర్ట్ చేయడం జరుగుతుంటది ఆ లేకపోతే వాళ్ళ రుదాలని బాధ పెడతా ఉంటుంటారు ఇవన్నీ ఎట్లంటే మనుషుల మధ్యలోనే జరుగుతుంటాయి ఈ మనుషుల మధ్యలో ఎందుకు అంటే వాళ్ళు దుష్టునికి చోటు ఇచ్చారు కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి సో అంటే దేవుణ్ణి తెలియకముందు మనుషులు ఏ విధంగా ఉన్నారో దేవుణ్ణి తెలిసినాక ఏ విధంగా ఉన్నారో తెలియజేయబడుతుంది అనమాట అంటే ఇది క్రియేట్ క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్ మన హృదయాన్ని ఎట్లా శుద్ధీకరించుకోవాలంటే ఒకప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు కాబట్టి మనము దేవుణ్ణి ఎప్పుడైతే ఏసీ ప్రభుని తెలుసుకున్నామో ఏసీ అని దేవుడు ఆయనే మన ప్రాణం పెట్టేనాడు అని మన కొరకు చనిపోయినడు తిరిగి లేచినడు అని ఇది మనం సువాతలు వినడం వల్ల మన పాపమైన జీవితం నుంచి బయటికి వచ్చినాము సో మనం పుట్టికత్వం నుంచే పాపము కాబట్టి ఎవ్రీడే మన దేవుడికి పాపక్షేమాపణ ఒప్పుకుంటాము ఆ ఒప్పుకున్నాక తర్వాత కొన్ని రోజులైనాక మనం ఏం చేసినామంటే యాక్చువల్లీ కొన్ని రోజులు అంటే బిఫోర్ దేవుడు తెలియనప్పుడు చేసిన పాపము అది వేరే కానీ దేవుడు తెలిసినాక చేసే పాపం అది వేరే కదా ఎందుకంటే దేవుడు టూ థింగ్స్ పెట్టాడు వరల్డ్ లో ఎక్కడ చూసినా ఒకటి మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది కదా ఎక్కడ పోయినా అంటే లివింగ్ థింగ్స్ నాట్ లివింగ్ థింగ్స్ ఉంటాయి ప్రాణం ఉన్న వాటికి ప్రాణం లేని వాటికి అంటే ప్రాణం లేని వాటికి అన్నిటికీ వేస్ట్ అవి దేనికి పనికిరని వాటికి ఎందుకంటే ప్రాణం లేని వాటికి ఈ లోకం అంతా పూజిస్తున్నారు కను మనం ప్రాణం ఉన్న దేవుణ్ణి అంటే మన జీవం అనే దేవుణ్ణి ఏజ్ ప్రభుని మనం వర్షిప్ చేస్తున్నాం మనము అంటే ఇక్కడ తెలిసిపోతుంది మన దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడంటే క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గా అండ్ రిన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అంటే మీ హృదయాన్ని క్లీన్ అప్ చేసుకోండి ఎందుకంటే దావేది విషయంలో చూసుకుంటే కూడా ఆయన బెట్సబా విషయంలో ఆయన ఎన్నో తప్పులు చేశారు కాబట్టి అంటే పాపము ఎట్లా వచ్చింది ఐ వల్ల పాపం చేయాలి ఐసెట్ వల్ల పాపం చేస్తున్నాడు కాబట్టి ఐసెట్ వల్ల పాపం చేశాడు కాబట్టి అని ఆ తర్వాత ఆయన పచ్చ అది మనం ఎక్కడ చూసుకుంటామంటే సెకండ్ సామ్య ట్వెల్త్ చాప్టర్ లో వన్ నుంచి ట్వెల్వ్ వరకు చదివితే మనకు మొత్తం అర్థమవుతుంది అది ఆ తర్వాత తనతో వచ్చి ఆయన్ని మాట్లాడతాడు బెట్ సభ విషయంలో ఆ యొక్క ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు అప్పుడు దావి తప్పు తను తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఒక సెవెన్ డేస్ ఫాస్టింగ్ ప్రేస్ చేయడం స్టార్ట్ చేశారనమాట దావీదు అంటే చూడండి దావీకు దేవుడు తెలిసినాక చేసిన తప్పు ఈ విధంగా ఉంది అని తెలియజేయబడుతుంది ఈ వాక్యంలో ఎందుకనంటే దావీద్ ఎగ్జాంపుల్ గా ఆయన జీవితంలో జరిగింది ప్రతి అనుభవము ఇక్కడ ఈ శామ్స్ ఫిఫ్టీ వన్ టెన్త్ వచ్చంలో అయితే క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ గాడ్ మన హృదయాన్ని ఎవ్రీడే క్లీనప్ చేసుకోవాలా ఎవ్రీడే మన హృదయాన్ని క్లీనప్ చేసుకోవాలా ఎందుకంటే ఈ లోకం పాపము ఈ పాపమైన లోకంలా ఉండద్దు అనంటే ఇది ఒక పాపము మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా పాపమే కదా ఎందుకంటే మనం నోటి ద్వారా ఎన్నో పాపం చేస్తుంటాం ఈ నాలుక చాలా సులువైన మాటల ద్వారానే కానీ ఈ నూరు అనేది చాలా డేంజరస్ కదా ఈ నోటి నుంచి మంచి మాటలు చెప్తాం ఈ నోటి నుంచి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాము ఈ నోటి నుంచి ఎవ్రీథింగ్ ఇది ఒక అగ్ని లాంటిది కాబట్టి ఈ నోటి నుంచి ఎన్నో తప్పులు చేస్తుంది మరి ఆ యోబులో చూసుకుంటే దేవుడే సాక్ష్యం పలుకుతాడు యోబు నోటి ద్వారా ఎలాంటి పాపం చేయలేదని అంటే నోటి నుంచి కూడా పాపం వస్తుంది కండ్ల నుంచి పాపం వస్తుంది చేతుల నుంచి పాపం వస్తుంది కాళ్ళ నుంచి పాపం వస్తుంది ప్రతి ఆవయాలు ఆయన క్రియేట్ చేసిన ప్రతి ఆవయాలు తినడం వల్ల లంగ్స్ ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లం అయిపోతుంది కదా వాళ్ళు క్యాన్సర్స్ క్యాన్సర్ అవడం అటాక్ అవుతుంది బ్లడ్ అనేది స్పాయిల్ అవుతుంది అట్లా పాపం చేయడం వల్ల రోగం అనేది వాళ్ళకు వస్తుంది కాబట్టి దేవుడు ఏమని చెప్తుందంటే ముందే ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే మనం మనల్ని దేవుడు క్రియేట్ చేశాను కాబట్టి ఆత్మీయంగా మనం ఎదిగింపబడాలా ఆత్మీయంగా మనం మంచుకో నడుచుకోవాలా ఎలాంటి పాపంలో మనం పడద్దు మన ప్రతి పాపం కడిగి ఈ వాక్యం ఇస్తున్నమాట దేవుడు ఎందుకంటే Uh, create in me clean heart, O God, and renew the right spirit within me. I am mm a good person. God, I am -hmm. a good person. I am mm a good person. I am -hmm. a good person. This is why we are running out of places. If we are doing anything, we are doing it. We are doing it. ఈ రోజు నేను బయటికి వెళ్ళాలంటే నువ్వు వెళ్తావు ఈ రోజునే పోవదంటే నువ్వు పోవవు అంటే మన మనసు చెప్పిన మాట వింటున్నాం కానీ మన ఆత్మ చెప్పిన మాటకి చోలు పెట్టట్లేదు అందుకే పాపంలో పడిపోతున్నాం ఎందుకంటే మన అంతరంగంలో ఏజ్ ప్రభు ఉంటాడు కాబట్టి మనకు మంచి మాటలు చెప్తాడు కాబట్టి విని చేయగలుగుతాం ఒకవేళ మన అంతరంగంలో దేవుడు లేకపోతే మనం ఏం చేస్తామంటే మనసు చెప్పిన మాట వింటామంట అంటే లోక జ్ఞానము లోకం చెప్పినట్లు పరిగెత్తుతుంటాము కదా అందుకే దేవుడు శరీరము ఆత్మ రెండు పెట్టినడు ఈ శరీరానికి కావాల్సిన కోరికలన్నీ ఆ ఈ మైండ్ ద్వారా మైండ్ ఇంకా శరీరం రెండు కలిసి చేసేస్తుంటాయి ప్రతి కోరికలు వాటికి కావాల్సిన అందుకే పాపంలో పడుతూ ఉంటాము అయితే ఈ పాపంలో నుంచి మనం విడుదల పొందడానికే దేవుడు ఏం చేస్తుందంటే మన అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించడానికి రిన్యూ ద రైట్ స్పిరిట్ మనకు కావాలి అని అనుకుంటే మనము దేవుని సన్నిధి మొరపెట్టాలా దేవా ఈ రోజు నేను తప్పు చేశాను నా కుటుంబం పరంగానే కానీ అన్నదమ్ముల పరంగానే కానీ అక్క జల్ల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ ఇరుగు వారి విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ మేము తప్పుగా మాట్లాడినా ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా అని ఈ రోజు మనం చేసిన ప్రతి పాపాన్ని మన నోటి నుంచి ఒప్పుకోవాలా దేవా ఈ రోజు నేను తప్పు పని చేసినా నన్ను క్షమించు ప్రభావ ఇక మీద నుంచి నేను ఎలాంటి తప్పు పని చేయదు నాకు స్థిరమైన మనసు అనుగ్రహించు స్టెబుల్ గా నేను ఉండాలా నూతనంగా నేను మార్చబడాలా నాకు మంచి హృదయం అనుగ్రహించు ప్రభువా కదా అందుకే క్యాస్మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రజెన్స్ టేక్ నాట్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ చెప్తున్నాడు నా నుంచి నీ యొక్క పరిశుద్ధాత్మ తీసివేయకు ప్రభువా కదా దేవుడు పాపం చేసిన వాళ్ళ హృదయంలు ఉంటాడు పాపం చేసిన వారిలో ఏ ప్రభు ఉండడు ఆయన పరిశుద్ధుడు ఆయన చాలా సెన్సిటివ్ గాడ్ జీజస్ అని ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించడు మళ్ళా ఏసైకి ఉగ్రత వస్తే కూడా మరి ఆయనకు వచ్చే ఉగ్రతలు కూడా ఎవరిని కూడా మళ్ళా దేవుడు ఎట్లా అంటే ఎంత ప్రేమిస్తు ప్రేమించాడు కోపం వచ్చిందంటే కథం వాళ్ళని తీసేసుకుంటాడు దేవుడు అట్లా అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే కాశ్మీర్ అవే ఫ్రమ్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధత్వ నా యుద్ధ నుండి తీసివేయకము kada take not your holy spirit from me ante paapam unna chotaithe devudu undadu kabati ayane em antunnade mi prati paapanni nen sheminchi vesina ikamithara meer elanti tappulu cheyakandi inka nootana life anedi kona saginchukunte pondi ani devudu manaku cheptadu sare prabha nee yokka maataanni chittham prakaram nen marchukuntam prabha mammlo nadipinchu prabha saayam che prabha ni manam munduku velthe manchigane untadi kontha kalam varaku travel chestu untam world lo kada ఎందుకంటే మన చుట్టూ మొత్తం ఎక్కడ చూసిన అన్యాయము అపవిత్రతలు ఇవన్నీ బాగా ఉన్నాయి లోకంలో ఎక్కడ చూసినా కాబట్టి ఆ మన బలహీనత ఎట్లా మన శరీరానికి ఉన్న బలహీనత వలన పాపంలో పడిపోతాము ఆయన సన్నిధిలో నుంచి తొలగిపోతుంటాము కదా మనం తొలగిపోతుంటాము ఒకవేళ మనము తప్పు పని చేస్తే ఆయన సెన్సిటివ్ గాడు కాబట్టి మనలో ఇంత చిన్న పాపం ఉంటే కూడా ఆ పరిశుద్ధాత్వం మన వెళ్ళిపోతుంది అందుకే నూతనగా పరిశుద్ధాత్మ పొందుకోమని దేవుడు చెప్తుంటాడు అనమాట కదా మనం ఎక్కడ చూసాం ఐజయా ఫార్టీలో థర్టీ వన్ వచనంలో చూస్తాం అనమాట ఐజయ ఫార్టీ థర్టీ వన్ వచనంలో ఉంటుంది ఇక్కడ అంటే ఆయన పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసి వేయకుము అనంటే ఆయన పరిశుద్ధాత్మ ఉత్తగానే పోదు కదా మనం పాపం చేస్తే ఆయన మన రుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోతాడు మన అంతరంగం నుంచి ఆయన పాపము చేయకపోయి ఉంటే ఆయన వెళ్ళినప్పుడు మనలోనే ఉంటాడు అంటే ఆల్మోస్ట్ మనం ఆయనలో ఉన్నాం కానీ ఆయనని మనలో ఎప్పుడు తెచ్చుకున్నామని కదా తెచ్చుకుంటాం ఎవ్రీడే మనము ఆయన ఆయన వర్షిప్ లో ఉండడము ప్రార్థనలో ఉండడం వాక్యం ధ్యానించడం అంతా బానే ఉంటుంది కానీ మనం క్రియ రూపంగా దేవుని దూరం చేసుకుంటున్నాము సో మన నేచర్ మనకున్న ఆ యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి మన నుంచి తీసేసుకోవాలి కదా మన కాచక్రమే చాలా ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి ఒక్కటి చిన్న తప్పు చేసిన ఆయన పరిశుద్ధత్వం మన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా జీవించుకోవడం నేర్చుకోవాలి కదా ఆయన సన్నిధిలో నుండి ఆ త్రోసి వేయకము అని అంటున్నాడు మళ్ళీ నీ పరిశుద్ధాత్మ నా యుద్ధం నుంచి తీసివేయకము దాబీది ఇక్కడ అదే చేసింది అంటే దేవుని యొక్క అభిషేకం పొందుకొని కూడా ఆయన ఐ ద్వారా బెసవ ద్వారా అక్కడ చేసే అంటే పాపము చాలా ఐ వల్ల ఈజీగా మోసిపోయినాడు ఆయన యుద్ధానికి పోవాల్సింది కొయ్య యుద్ధానికి పోకుండా ఆ వల్ల ఒక స్త్రీతో ఆయన విధంగా చేశాడు చేసింది కాక ఇంకా వల బట్టన్ చంపి పేయడము అది చాలా తప్పు కదా ఒక ప్రాణాన్ని తీసేసిందంటే అది దేవుని దృష్టికి ఎంత ఆ అంటే ఆయ దేవుని దృష్టికి అది చాలా ఘోరమైనది కదా ఆయన ప్రాణం పెట్టిన దేవుడు మన ఒక ప్రాణాన్ని తీసేస్తే దేవునికి ఎంత కోపం వస్తుంది దేవుడు పెట్టే శిక్ష కూడా పెట్టినాడు ప్రతి వారికి అంటే అక్కడ చూసుకుంటే ఐచ్య ద్వారా చేసిన తప్పు వల్ల దేవుడు హృదయం నుంచి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాతనే పాపం మీద పాపం చేసుకుంటూ వచ్చిండ దావీదు అదే విధంగా ఆయన సన్నిధిలో నుంచి మొత్తం వెళ్ళిపోయినాడు మళ్ళా తిరిగి ఆయన ఎట్లా పొందుకున్నాడు దావీదు దేవుని యొక్క పరిశుధత్వం మళ్ళా రిటర్న్ ఎట్లా అంటే ఇంకా ఆయన తప్పు అని తెలుసుకున్నాడు ఆయన తప్పు అని తెలుసుకున్నాడు తెలుసుకొని ఇక మీదట ఇంకా అట్లాంటి పాపం చేయను ప్రభాన్ని ఆ సెవెన్ డేస్ కన్నీటి ప్రాధాన్య చేసి దేవుని సన్నిధిలో ఉండి తినకుండా ఏం లేకుండా ఫాస్టింగ్ ఫ్రెస్ట్ చేసి అనే పచ్చతప్ప పడినాక ఇంకా ఆయన లైఫ్ ఉన్నంత సేపు ఆయనకి లైఫ్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు దేవుని ఆయన ఉన్నాడు అంటే ఆయన పాపం అంతా ఏజ్ ప్రభు క్షమించే దేవుడు కాబట్టి ఆయన ప్రతి పాపం కడిగిపోయి ఆయన నూతన ఆ హృదయం చేయబడి ఉంది కాబట్టి ఆయన అంతరంగంలో ఇంకా స్థిరమైన మనసు నూతనంగా దేవుడు పుట్టించుకున్నాడు ఆయనకి ఇంకా స్టేబుల్ గా ఉండేటట్టు ఇంకా దేవుడు నూతనమైన మనసు ఆయనకు అనుగ్రహించాడు ఆ అనుగ్రహించిన తర్వాత నుంచి ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు ఇంకా అందుకే ఆయన నీ సన్నిధిలో నుండి నన్ను తోసి నీ పరిశుద్ధాత్మ నా యుద్ధం తీసివేయకము ఇక మీద నుంచి నేను ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతా నీ చినే అంత నేను నడుచుకుంటా కాబట్టి నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు దాన్ని క్షమించడం కదా ప్రభా మళ్ళీ నన్ను అభిషేకించి నీ సన్నిధిలో నన్ను నడిపించు ఎప్పటింకా నేను నిన్ను హత్తుకొని జీవించాలి ప్రభా అని ఇలాగా ఆయన అట్లా వెళ్ళిపోయినాడనమాట దావిదు దేవున్ సన్నిధిలో అటు నడుచుకుంటే వెళ్ళిపోయినాడు అందుకే ఆయన చెప్తున్నాడు ఈ క్రియేటి క్లీన్ హార్ట్ ఆఫ్ గాడ్ కదా మనకు ఈ హార్ట్ క్లీనప్ కావాలంటే మనం దినదినం ఎట్లే నడుచుకుంటున్నాం మన బిహేవియర్ మనం ఎవ్రీడే చెక్అప్ చేసుకుంటుండాలి కదా ఐసీఆర్ ద్వారా చాలా తప్పులు చేస్తుంటాము నోటి ద్వారా చాలా తప్పులు చేస్తుంటాము కాబట్టి ప్రతి ద్వారా ఎట్లనో అట్లా తప్పులు జరుగుతూనే ఉంటే ఆయన సెన్సిటివ్ గాడ్ కాబట్టి కొంచెం పాపమున మన హృదయంలో ఉండడం ఆయన వెళ్ళిపోతాడు మరి అందుకే ఆయన చెప్తున్నారు చూడండి ఇక్కడ మాథ్యూ ఫిఫ్త్ ఎయిత్ వర్స్ లో ఎందుకంటే హృదయం శుద్ధి కలిగిన వారు దేవుని చూచేదరు కదా అంటే వారి హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూచేదరు హృదయం అంటే మన హాట్ మనకున్న సోల్ ఎవ్రీథింగ్ ఎట్ అంటే ఆగా ఉండాల మంచిగా దేవుని యొక్క పరిశుధాత్మ పొందుకొని ఎవ్రీడే ఆయనలో జీవించుకుంటూ ఉండాలి ఎందుకంటే మన హృదయం శుద్ధిగా ఉంటేనే ధన్యత వారు దేవుని చూచేద్దరు అప్పుడు మనం దేవుని చూడగలుగుతాం బ్లెట్స్ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దేవ్ విల్ సి గాడ్ దెర్ విల్ సి గాడ్ అంటే హృదయం మంచి ఉన్నవారే కదా దేవుని చూడగలుగుతారు ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే మోషేమ్ దేవుణ్ణి చూడాలి అని అనుకున్నాడు కానీ ఆయన దేవుని యొక్క చూసిన బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి కానీ స్ట్రేట్ ఫార్వర్డ్గా చూడలే అట్లీస్ట్ ఆయన ఆయన నీడని చూడగలిగినాడు మోసే అంటే మోసే పది ఆజ్ఞలు కరెక్ట్ గా పాటించినాడు కాబట్టి ఆయన దేవుని చూడగలిగినాడు ఎందుకంటే యద్దార్థత హృదయం మనకు కలిగి ఉంది కాబట్టి కదా అంటే దేవుడు ప్రతి ఎట్లా చూశాడంటే యద్దార్థత హృదయం ఉండాలి శుద్ధి హృదయం ఉంటేనే నేను మీలో ఉంటాను మీకు శుద్ధి హృదయం లేకపోతే నేను ఉండను సో యూ హ్యావ్ టు క్లీన్ యువర్ హార్ట్ వెరీ నీట్లీ అని చెప్తున్నామంట మీ హార్ట్ ని క్లీనప్ చేసుకోండి దేవుని యొక్క వాక్యం చేత దేవుని యొక్క వాక్యం మనకు ఎందుకు ఉంది మన హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి ఎవ్రీడే మనము నూతనగా ఉండడానికి కదా మనం మంచిగుంటే ఇతరులకి శ్వాత ప్రకటన అట్లా అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతి మనము హృదయాన్ని శుద్ధిపరచుకునే దేవుని యొక్క సువాత అనేకులకు మనము అదే అదేవిధంగా మనకు యాక్స్ అపోస్తలు 15 చాప్టర్ లో నైన్త్ వచ్చడంలో చూసుకుంటే హీ మేడ్ నో డిస్ట్రక్షన్స్ బిక్వీనర్స్ అండ్ దెమ్ ఫర్ ది క్లైనినెస్ దేర్ హార్ట్ బై ఫైత్ తెలుగులోనేమో వారి హృదయములకు విశ్వాసములను పవిత్ర మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు గనుక మన పితరులైన మనమైనా మరేమియుడిని శిష్యులు ఎడ మీద పెట్టి మీ రెండు ఒక్క నిమిషం మెడ మీద పెట్టి మీ ఇద్దరు దేవుని శోధించుకున్నారు ఇక్కడ దేవుని శోధిస్తున్నారు ఎట్లా శోధిస్తున్నారంటే యాక్చువల్లీ ఇక్కడ మన కొరకు రక్తం కాచిన దేవుడు యేసుప్రభే కానీ ఇక్కడ దేవుని ఎట్లా శోధిస్తున్నారంటే మనుషులు శోధిస్తున్నారు ఆయన జీవం దేవుడైనా కాదా అంటే దేవుని కోసము వాళ్ళు ఆ టైంలా పావులు రాసిన పత్రికలలో చూసుకుంటే అపోజలైన పౌలు ఫిఫ్టీన్త్ చాప్టర్ నైన్త్ ఫస్ట్ చూసుకుంటే సదుల విషయంలోనే కానీ అన్యజనులు ఎట్లా మాట్లాడతారంటే మనం దేవుని యొక్క శోర్త ప్రకటన చేస్తే మీ దేవుడు నిజమైన దేవుడైనా కాదా అని అంటారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా నిజమైన దేవుడు ప్రాణమున్న దేవుడు ప్రాణమున్నాడు కాబట్టి మన కొరకు సేవ పైన రక్తం కాచుండు మనకు స్వస్థతనిచ్చిండు మనకు ఎవ్రీథింగ్ హీస్ గివెన్ కానీ అన్యులో వాళ్ళు అన్ని అబద్ధాలు కాబట్టి డిస్ట్రక్షన్స్ అనేది జరుగుతున్నాయి భేదములు భేదములు అనే గొడవలు అవుతున్నాయి వాళ్ళు ఎట్లా అంటే ఇంకా మీ దేవుడే ఇదా మా దేవుడు కదా అనేలాగా వాళ్ళు మాట్లాడతారు కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము వారి హృదయములకు విశ్వాసము పవిత్ర అంటే అంటే వారికి హృదయం ఎట్లుందంట విశ్వాసం వలన పవిత్ర పరిచి మనకును ఏ భేదము లేదు అంటే డిఫరెన్స్ ఏం లేదు దేవుని నమ్మిన బిడ్డలకే కానీ దేవుని నమ్మని వారికే కానీ డిఫరెన్స్ నాట్ దట్ ఎనిథింగ్ అసలు డిఫరెన్స్ అనేది లేదు డిఫరెన్స్ ఎప్పుడు రావాలి మనకి రావాలి మనకి ప్రభు ఏస్ ప్రొబ్యూకి బిడ్డలం కాబట్టి మనకు రీసౌండ్ వస్తుంది అక్క సౌండ్ వస్తుంది రీసౌండ్ వస్తుంది విన్ పడుతుంది అదే రీసౌండ్ వస్తుంటే ఓకే వారి హృదయములకు వలన పవిత్ర మనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు ఇక్కడ డిఫరెన్స్ ఎట్లా ఉందంటే చూసుకుంటే డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ అంటే ఎట్లా అంటే అన్యజనులకి దేవుణ్ణమిన బిడ్డలకు డిఫరెన్స్ ఉండాలా కానీ ఈ వాక్యం చూసుకుంటే బిట్వీనర్స్ అండ్ దెమ్ సెల్ఫర్ దేర్ హార్ట్ బై ఫైత్ విశ్వాసం వలన పవిత్ర అంటే నీట్నెస్ క్లీన్ చేసుకున్న మన హార్ట్ ని ఎవ్రీథింగ్ మనం క్లీన్ చేసుకున్నాక దేవుని ఆత్మచేత మనం నడిపింపబడినప్పుడు అన్య జనులు ఎదుట మనం అని దేవుడు ఎట్లా క్రియారూపంగా చూపించినాడు ఎవ్రీథింగ్ అని సేవ జీవితంలో కదా దేవునికి ఎంత ఆయచకరంగా వాళ్ళు పరిశ్రలు చదుకాయలు వీళ్ళంతా ఏం చేసినంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినారు చాలా డిఫరెన్స్ గా మాట్లాడినారు వాళ్ళు మళ్ళీ ధర్మశాస్త్రం అంతా ధ్యానించిన వారు పరిశ్రయలు సదుకాలు వీళ్ళంతా ఈ అన్యజనులు అంటే దేవుని నమ్మిన బిడ్డలు ఎట్లా జీవించాలో దేవుని తెలియని వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారో మనకు తెలిసిపోతుంది చాలా అంటారు అదే యేజ ప్రభు నమ్మిన బిడ్డల కంటే ఎంత మంచిగా ఉన్నారు అని అంటారు ఇట్లా దేవునికి మహిమకరంగా ఉంటుందా ఉండదు కదా అందుకే మనము దేవుని మహిమ పరచాలి అనంటే మనం డిఫరెన్స్ ఎట్లా అంటే స్వరూపంలో మనం చేయబడిన వారం కాబట్టి ఆయన పొలికలో మనం నడుచుకోవాల దేవుడు కూడా ప్రతి విషమలా అని సహనము ఓపిక దీర్ఘశాంతము అన్ని చూపించుడు మౌనంగా ఉన్నాడు ఆయన ఏ మరణంలో ఏసే మూమెంట్లా ఆయన కొట్టినప్పుడు ఆయన తిట్టినప్పుడు ఆయన మీద ఉమ్ము ఆయన గుద్ది ఫేస్ పైన కొట్టి ఎవరు కొట్టినారు చెప్పు అని దేవుని ఇవన్నీ అడిగినప్పుడు ఆయన ఎంత మౌనంగా ఉన్నాడు అంత మౌనంగా ఉన్నాడు ఏసు అంటే ఆయన అక్కడ చూపించిన డిఫరెన్స్ ఇంకా ఎట్లా దేవుడు ఏ విధంగా చూపిస్తున్నాడంటే దేవుని నమ్మితే వాళ్ళ హృదయంలో ఎంత శుద్ధికరం ఉండాలంటే అంత శుద్ధికరంగా ఉండాలా కదా మన తిట్టినా కొట్టినా ఏది చేసినా సహించాల్సిందే భరించాల్సిందే కదా అవన్నీ మనం భరిస్తేనే అప్పుడు మనకు ధన్యత అప్పుడే కదా మీ హృదయాన్ని ఎప్పుడు మీ హృదయం శుద్ధికరంగా ఉంటేనే ఇవన్నీ శోధనలు ప్యూర్ హార్ట్ గా ఉంటేనే ఇవన్నీ శోధనలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే దుష్టుడు అంటే మన శరీర పరకంగా ఆత్మీయంగా రెండిట్లా చూసుకుంటే వాడు ఏం చేస్తాడంటే శరీరాన్ని ఆ వాడుకుంటాడు కాబట్టి ఆ శరీరానికి మనం ఎలాంటి చోట్లు ఇవ్వద్దు మనం ఆత్మకే ప్రీఫరెన్స్ ఇవ్వాలో ఆత్మ చెప్పినట్లు మనం నడుచుకుంటుంటాం కాబట్టి దేవుని యొక్క ఆత్మ చెత్త నడిపింపబడ్డ మన అంతరంగంలో దేవుడు ఉండి మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనం విశ్వాసం వలన పవిత్రంగా తయారవుతున్నాం అంటే మనం నమ్ముతనం జీసస్ ఇస్ దే హి ఇస్ ఎ రియల్ గాడ్ అని జీవంగల దేవుడు అని మనం నమ్ముతనం మనం ధ్యానిస్తనము విశ్వాసించడం ఏర్పతనము ముందుకు వెళ్తనము అట్లా మనం వెళ్తనము చేస్తనము అయితే అన్యలకి క్రైస్తవులకి డిఫరెన్స్ అన్నమాట దేవుణ్ణి నమ్మిన బిడ్డల ఏ విధంగా ఉండాలి దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఏట్లా ఉన్నారు అ అన్యలు అంటే అ దేవుడు ఏం చేసిన అంటే ధర్మశాస్త్రంలో ఉన్న వారి విషయం గురించి మాట్లాడినాడు కదా అయితే అన్యలు అంటే సగమ సత్యం సగమ అబద్ధం జీవించినవారన్నమాట అంటే వాళ్ళు దేవుని యొక్క చువాస సరిగ్గా తెలియక దేవుని యొక్క వాత్యలు సరిగ్గా వాళ్ళు పాటించక తెలియక వాళ్ళు ఎటు ఉన్నారంటే ఇటు అటు రెండిట్ల మధ్య ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి భేదమునే కానీ కనపరచలేదు గనుక మన పితరులైనా మనమైనా మన పితరులు అంటే తరతరాల నుంచి ఏది చేసినా ఆ లేదు ఆ టైం నుంచే భేదములు అనేది రన్ అవుతున్నాయి ఎవ్రీథింగ్ ఫైటింగ్ అనేది జరుగుతుంది కానీ ఇక్కడ విశ్వాసం అనేది ఒకటి వచ్చింది ఈ విశ్వాసం ఎట్లొచ్చింది మనము దేవుని ఎప్పుడైతే స్వీకరించినమో ఏసుప్రభే నిజమైన దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేడు కానీ మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కానీ సాక్ష్యం ఎవరు ఏసుప్రభే అని ఎప్పుడైతే శిల్మ మరణం పొందిండో ఆ యొక్క విశ్వాసం మనకు కలిగింది దేవుడు మనకు ఉన్నాడు కదా ఆయన యొక్క విజన్ ద్వారా మనతో మాట్లాడతాడు కళల ద్వారా మనతో మాట్లాడతాడు అట్లా మనం వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది సో మనకి ఎట్లా అంటే దేవుని బిడలమై ఉండి దేవుని యొక్క పోలిక చెప్పున మనం నడుచుకోవాలా కదా క్రీస్తు పోలి మనం నడుచుకోవాలి కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బేర్ కదా మనం ఖాడి ఎత్తుకొని పోవాలా కదా ఖాడిని శిష్యులు మెడ మీద పెట్టి మీరిద్దరు దేవుని శోధించుకున్నారు మరి ఆ విధంగా అంటే దేవుని ఎట్లా శోధిస్తున్నారంటే ఇప్పుడు ప్రజలు ఉన్నారు కదా దేవుడు ఏం చేసిండు ఫార్టీ డేస్ వాళ్ళ రన్ వాళ్ళు పోవాల్సిన తో వాళ్ళ నుంచి దేవుడు ఏం చేస్తుంది మొత్తం రౌండ్ అప్ చేయించి నడిపించాడు కదా అయితే వాళ్ళు శనిగినారు గునిగినారు ఇజ్రవైల్స్ ప్రజలు మోసే నడిపి ముందు పెట్టి దేవుడు నడిపించేటప్పుడు మళ్ళీ ఆ యొక్క ఎగ్రూప్ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చనిగినారు గునిగినారు వాళ్ళ దేవుడు యొక్క టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మోసే వస్తారా ఆడా కూడా శనిగిన్నరు గునిగినారు అన్ని చేస్తుండం అంటే వాళ్ళు అడుగడుగున్న దేవుని వాళ్ళు చోదిస్తూనే ఉన్నారు అట్లా దేవుని శోధించుకుంటూనే ఉన్నారు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో కూడా అంతే ఈ టైంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే కూడా ఆ కాలంలో అంతమంది ఉన్నారు ఈ కాలంలో వచ్చేసరికి కూడా ప్రతి దేవుని నమ్మిన వాళ్ళే దేవుని శోధిస్తుంటారు కదా ఎందుకు అనంటే ఫౌండేషన్ వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్లీన్ హార్టెడ్గా కాదు కాబట్టి వాళ్ళు శోధించగలిగినారు సో మనం దేవుని అనుసరించి నడుచుకుంటున్నాము ఆయన యొక్క మాటలు ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞల అనుసరించి మనం నడుచుకుంటుంటే మనకు శోధన వాటిని సహించి ముందుకు వెళ్ళడం కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వాసం వల్ల పవిత్ర పరిచయం పవిత్ర పరచడం అంటే లెవెంత్ వచ్చిన ఇంపార్టెంట్ ప్రభువైన ఏసు కృప మనము రక్షణ పొందు పొందిదని నమ్ముచున్నాము అలాగే వారు రక్షణ పొందుదురని అనిను ఇక్కడ భేదములు కనపరచలేదు అంటే ఏ కులమే కానీ ఏ మతమే కానీ ఎవరే కానీ మనకు రక్షణ ఇవ్వరు కేవలం ఏసుప్రభు దప్ప శరీరకరంగా చూసుకుంటేనేమో వాళ్ళ ఆ విధంగా ఆలోచన చేస్తారు శోధనల మీద ఆ విధంగా వెళ్ళిపోతారు కానీ మన ఆత్మీయంగా చూసుకుంటే నీ ఆత్మకి ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు కదా మన ఆత్మలకు దేవుడే చెప్పాల ఎవరు ఆత్మలకి వాళ్ళకు దేవుడే తోడి ఉండి నడిపించుతాడు ఎందుకంటే ఎంత మంది ఆసక్తి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని ముందుకు వాళ్ళు దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరికి భయపడదు భయపడరు ధైర్యంగా వెళ్ళిపోతే స్వాత ప్రకటన చేశారు ఆ కాలంలో శిష్యులు మరి కాడి మోసి వాళ్ళు నడవలేదా దేవుని యొక్క పరిశుధత్వం వాళ్ళు పొందుకున్న తర్వాతే వాళ్ళు సేవ బాగా చేశారు ఆ పోస్తులు నేను పోతేనే మీకు మంచిది నా ఆదరణ మీకు వస్తుంది అని యేసు ప్రభు అదే రీతిగా దేవుని యొక్క ఆదరము వస్తుంది కాబట్టే ఆయన యొక్క పరిశుద్ధత్వం మనం పొందుకుంటే మనకు రక్షణ ఆ అది ఎట్లా మనం ఎప్పుడైతే ఏసుకృష్ణ యొక్క నామంలో బాప్తిజం పొందుకుంటామో అంటే విశ్వాసం వలన మనం ఎట్లా పవిత్ర పరచబడుతున్నాం అంటే ఈ విధంగానే అనమాట అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో పాపక్షేమ పనులు ఒప్పుకున్నాక మళ్ళా దేవుని అడుగుతాం కదా దేవ ఈరోజు నేను తప్పు పని చేసినా నా పాపక్షేమ క్షమించి నీ రక్షణ నాకు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయనే ఆయన కృపచత అంటే ఏసు ప్రభువైన ఏసు యొక్క కృపచత మనము రక్షింపబడడం అంటే దేవుని యొక్క కృపచేత అంటే చూడండి మనం ఇంత ఘోర పాపలం పుట్టికతో నుంచి మన తరతరాల నుంచి చూసుకున్న కొద్దికి ఎంతో పాపంలో జీవించిన వారు కాబట్టి మన ప్రతి పాపాన్ని ఆయన కడిగిపేసడు ఆయన శిల్వ మరడం అదే చూపిస్తుంది కదా ఈ వరల్డ్ వాళ్ళు మొత్తం ఆయన రక్తం యేసు ప్రభు చాలా మంది నేనే తప్ప పని చేసిన పాపం చేసిన అని అంటారు వాళ్ళ వాళ్ళే మోస పుచ్చుకుంటున్నారు లోకంలో ప్రతి వాళ్ళు పాపం చేస్తున్నారు యేసుప్రభు తప్ప ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆ ద్వారా బయట వచ్చిన యేసుప్రభు పరిశుధాత్మ కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనకి ఇదంతా తెలుసు కాబట్టి ఆయన కృప చేత దేవుని యొక్క కృప మన పట్ల ఉంది కాబట్టి రక్షణ మనకు వచ్చింది అందుకే మనకి భేదములు లేవు మనకు ఏవి లేవు ఓన్లీ కేవలం మనకు ఒక్కటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మనది ఎందుకంటే మనకు హార్ట్ అనేది క్లీనప్ ఉండక దేవుని యొక్క పరిశుధత్వం మన నుంచి పోవద్దు అని అనుకుంటే ఆయన ఆజ్ఞలు గైకుండా నడుచుకోవాలి కదా కాశ్మీర్ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రజెన్స్ టేక్ నాట్ యువర్ హోలీ స్పిరిట్ ఫర్ మీ కాబట్టి మన నుంచి హోలీ స్పిరిట్ వెళ్ళిపోవద్దు అని అంటే ఇవ్వనమాట అంటే ఈ హోలీ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది ఏజ్ గురించి ఒక నామంలో నువ్వు రక్షణ కదా ఆయన నమ్మినప్పుడే నువ్వు నమ్మి బాప్తిజం తీసుకుంటున్నావు నమ్మి యేసుక్రిస్ యొక్క నామంలో మనం బాప్తిజం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన రక్షణ మనకు ఉంది మనం సేవ్ చేసుకున్నాడు యేసుప్రభు ఆయన సెలబ్రేషన్ ద్వారా మనల్ని కాపాడినడు యేసుప్రభు కాబట్టి ఆయన్ని ఆ యొక్క మనం ఉన్న ఉన్నవారం అనమాట కదా ఆయన అంటాడు కదా లుక్ సెవెంటీన్త్ చాప్టర్ ట్వంటీ లా ఆయన ఆ దేవుని యొక్క రాజ్యము వచ్చి వచ్చినని పరిశ్రీలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్యము ప్రత్యక్షముగా రాదంటాడు ఈసుప్రభు ఎందుకు రాదు అంటే ప్రత్యక్షముగా మనలో పాపం ఉంటే ఆయన ప్రత్యక్షముగా ఆయన ఏమన్నాడు దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది కదా ఎందుకనగా ఇదిగో దేవుని యొక్క రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అక్కడ చెప్పి వీలు పడదు వారికి ఉత్తరమిచ్చును ఆ చాలా మంది ఏమనుకుంటారు అంటే దేవుని యొక్క రాజ్యము వస్తుంది కదా అని అనుకుంటారు అంటే రియల్ గానే హీస్ కమింగ్ సెకండ్ టైం ఆయన ఈ లోకం మీదకి రాబోతున్నాడు యేసు ప్రభు కరెక్ట్ కానీ ఈ వాక్య ప్రకారంగా చూసుకుంటే ఆత్మీయంగా మనం చూసుకుంటే దేవుని యొక్క రాజ్యము వాళ్ళు ఎవరు పరిశ్రయాలు అడిగినారు అంటే ధర్మశాస్త్రం ధ్యానించిన కదా పరిశ్రయలు చదువుకాయలు వీళ్ళంతా మరి వాళ్ళంతా ధ్యానించి కూడా దేవుని వాళ్ళు కదా వీళ్ళు దేవుని ఎట్లా శోధించినారు చూడండి దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు వస్తుంది లూక్ సెవెంటీన్ చాప్టర్ ట్వంటీలో మనకు తెలుస్తుంది అంటే ఆయన రాజ్యము రావాల్సింది అంటే మన హృదయం క్లీన్ ఉంటేనే ఆయన మన హృదయం నుంచి నివసిస్తాడమాట ఆయన రాజ్యం ఎక్కడో లేదు మనమే మనమే ఆయన ఆయన ఆయన బిడ్డగా మనం స్వీకరించుకున్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి మనలో ఉన్నప్పుడు మన అంటే యేసుప్రభు మనలో ఉన్నాడు కాబట్టి మన రాజ్యం ఇక్కడే మనమే ఆయన వారసులము కదా ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు యేసుప్రభు మనల్ని ఆయన సృష్టికర్త సృష్టిలో ఆయన ఎన్నో క్రియేట్ చేసింది కానీ ఆయన ఫస్ట్ ఫ్రూట్ గా మనల్ని ఏర్పరచుకున్నాడు యేసుప్రభు ద ఫస్ట్ ఫ్రూట్ మనమే కాబట్టి మనకు ఆయన చెప్పింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం ప్రత్యక్షముగా రాదు అని అంటున్నాడు దేవుని యొక్క రాజ్యం ప్రత్యక్షంగా రాదు అంటే మనం ఒకటే గ్రహించుకోవాలి ఎందుకు ప్రత్యక్షంగా రాదనంటే మనము మన హార్ట్ మన అంతరంగం ఎట్లా అంటే క్లీన్ గా ఉండాలి అప్పుడు ఆయన మనలో వచ్చి నివసిస్తాడమాట ఏజ్ ప్రభు అందుకే అంటారు కదా మనం అంటే మనం ప్రార్థించటం ఇద్దరు ముగ్గుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నేను ఉంటాను ప్రభు అని మనం ప్రార్థన చేస్తాము మళ్ళీ ఇక్కడ ఏమంటుండవు దేవుడు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అక్కడ చెప్పి వీలు పడదు అంటే చాలా మంది ఈ లోకంలో ఎక్కడ రక్షణ పొందుకున్నారు విశ్వాసం చేత అందరూ ముందుకు వచ్చినారు విశ్వాసం చేతులు అందరూ ముందుకు వెళ్తున్నారు కానీ వాళ్ళకు సరైన మార్గం తెలియక ఇటు అటు పరిగెత్తున్నారు సరైన మార్గం తెలియక ఇటు అటు పరిగెత్తుతున్నారు ఆయన ఏమన్నాడంటే దేవుని యొక్క రాజ్యం మీ మధ్యనే ఉంది కనుక ఇక్కడ అక్కడ వెళ్ళకండి చాలా మంది పిలుస్తారు నువ్వు ఇక్కడికి అటు వెళ్దాం ఆచరించ వెళ్తాం ఈ సంఘానికి వెళ్దాం సంఘం ఎవరు మనమే విత్ ఓన్ హ్యాండ్స్ వి ఓన్లీ క్రియేటెడ్ కదా మనల్ని క్రియేట్ చేసిన ఎవరో దేవుడు ఆయన ఓన్ చేతులతో లోకంలో ఏమనుకుంటారంటే అస్తములతో కట్టిన మందిరంలో యేసుప్రభు ఉంటారని వాళ్ళు అనుకుంటారు కానీ అక్కడ లేడు ఏసుప్రభు ఆయన అస్తంతో ఫస్ట్ క్రియేషన్ చేసిన ఆయన మనలని కాబట్టి క్రియేషన్ చేసిన దేవుడు ఆయన చేతులతో మనలని ట్రాక్ చేసిన దేవుడు కాబట్టి ఆయన మనకు ఒక పని అప్పచెప్పినడు ఒక వర్క్ అనేది దేవుడు మనకి ఇచ్చినాడు కదా ఇప్పుడు చూడండి ఆ వర్క్ మనం ఎక్కడ చూస్తామంటే ఎఫేషియన్స్ సెకండ్ చాప్టర్ టెన్త్ వచ్చినంలో ఉంటది ఆయన మనకు వర్క్ చెప్పినాడు ఎందుకంటే ఇక్కడ ఎందుకనగా ఎదుకో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇక్కడ అక్కడ వెళ్ళొద్దు అని చెప్తున్నా అంటే అక్కడెక్కడ మీరు ఎక్కడ పరగతకండి ఉన్న చోట నువ్వు కూర్చొని అక్కడే ప్రార్థించండి నేను ఉంటాను అంటున్నాడు అయితే ఎందుకు అంటే ఎపేషన్స్ టు టెన్ ఎపేషన్స్ టు టెన్ లా మనము దేవుణ్ణి పని తనము సత్కార్యములు చేయుటకు క్రీస్తుయ నందు వారము ఎపేషన్స్ సెకండ్ లో టూ టెన్త్ వచ్చినాము ఒకసారి చదవండి అక్క చదువుతారా సరే చదువుతా ఎక్వెషన్స్ టూ టెన్ మరియు వాటియందు మనము నడుచుకొనవలనని వలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సక్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన్న చేసిన పనివై పనివారమై ఉన్నాము ఆయన చేసిన పనివారమై ఉన్నాము కదా ఆయన ఏం చేసినంటే మనల్ని ఎందు క్రియేట్ చేసుకున్నాడంటే ఆయన స్థుతించడానికి ఆయనను ఆరాధించడానికి ఈ లోకం అంతా ఇప్పుడు పాపంలో పడ్డారు వాళ్ళు అబద్ధమైన వాటిని పూజిస్తున్నారు అలాంటి వారి కోసము నువ్వు వెళ్ళి సువాత చేయాల కదా ఫర్ వీఆర్ గాడ్ వర్క్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీజస్ టు డూ గుడ్ వర్క్ ఒక మంచి పనులు చేయడానికి సత్కార్యములు చేయడానికి నేను మిమ్మల్ని క్రియేట్ చేశాను కాబట్టి ఏసుకృందు సృష్టింపబడిన వారు కాబట్టి మనం అందరం వెళ్ళి దేవుని యొక్క వాతావరణం ప్రకటించేయాలి ఎందుకు ప్రకటన చేయాలంటే ఎవరైతే ఇక్కడికి అక్కడికి పరిగెతులు ఎత్తుతున్నారో కదా ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నారంటే అక్కడికి రన్ అవుతారు కదా ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ పాస్టర్ దగ్గర అద్భుతాలు జరుగుతున్నట్టే ఇక్కడ రన్ అవుతారు అక్కడ వాళ్ళు చేస్తున్నట్టే అక్కడికి రన్ అవుతారు అంటే వీళ్ళకు స్థిరమైన అంటే స్టెబుల్ అనేది లేదు వాళ్ళ మనసు అటు ఇటు పరిగెత్తుతుంది అంటే చెంచల అయ్య కలిగిన మనసు వరకు ఉంది కాబట్టి వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతున్నారు కాబట్టి వాళ్ళకు అర్థం అవుతలే అలాంటి వారికి వెళ్ళి నువ్వే స్వాత ప్రకటన కదా ఎందుకంటే సత్కార్యములు చేసినాక మనం దేవుని అనుసరించి నడుచుకున్నాక దేవుని యొక్క పరిశుద్ధత్వం మనలోని మనకు నడిపిస్తుంటది కదా తెలియని వాళ్ళు ఇక్కడ అక్కడ పరిగెత్తుతుంటారు ఆయనే రాజ్యం మీ మధ్యలోనే ఉంది దేవుని యొక్క రాజ్యం మన మధ్యలోనే ఉంది కాబట్టి ఆయనే మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆ ఇప్పుడు ప్రార్థన జరుగుతుందంటే ఆయన ప్రజెన్స్ మన మధ్యలో ఉన్నట్లే ఆయన ప్రజెన్స్ మన మధ్యలో ఉన్నాయి కాబట్టి ఆయన కోసం మనం సంభాషించుకుంటున్న మేసప్రభు యొక్క ఆయన కోసం ఆయన రాకడం కోసము ఆయన మన కొర చనిపోయి తిరిగి లేచిన దేవుడు హీజే రియల్ గాడ్ అని మనం అనేకులకు స్వాతభానం ప్రకటన చేయాల అందుకే ఆయన మనం ప్రిపేర్ చేసుకున్న అడ్వాన్స్ గా ముందే ఈ లోకం ఎప్పుడో పాపంలో పట్టిందని ఎప్పుడో క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ గాడ్ కి తెలుసు ఫ్యూచర్ ఎవ్రీథింగ్ హీ నోస్ దేవునికి అన్నీ తెలుసు కదా ఎందుకంటే ఆయననే సృష్టికర్త సమస్తం ఆయన మూలంగానే కలిగింది ఆయనే లేకుండా ఏది కలగలేదు కాబట్టి ఆయనకి ముందే తెలుసు ప్రజలు ఇటు అటు పరిగెత్తారు ఎట్లయినా పాపం అనేది పడుతుంది ఎందుకంటే దుష్టుడు ఉన్నాడు దుష్టుడు పాపంలో పడేస్తాడు దేవునికి ముందే గ్రహించుకుని దేవుడు అడ్వాన్స్ గా మనం ముందే ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి మనము పోయి ఎంతమంది అయితే బంధికంలో ఉన్నారు ఎంతమంది అయితే ఇరుకులు ఇబ్బందులలో నశించిపోతున్నారు ఆత్మలు వాళ్ళ కోసము వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క స్వాత ప్రకటన చేయాల గాడ్ ప్రీచింగ్ అంటే దేవుని యొక్క సువాత మనము వాళ్ళకు ప్రకటన చేయాలి ఎందుకంటే వీళ్ళు ఇటు అటు పరిగెత్తుతున్నారు దేవుడు ఏమని చెప్పిండు నువ్వ సమయం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది లోకము అని ఆయన చెప్పినాడు కాబట్టి మీరు ఎక్కడికి మీరు ఉన్న దగ్గరే కూర్చొని ప్రార్థించండి అని చెప్తారు కదా దేవుడు ఎందుకంటే మంచుటి కుమారుడు వచ్చే సమయంలో అందరూ ఎట్లున్నారంటే గలిబిల్లి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఎక్కడ చూసినా గలిబిలి కాబట్టి ఈ గలిబిల్లిలో పడద్దు వీళ్ళంతా దేవుని అనుసరించి విశ్వాసంగా ఆ ఉండాలా గా ఉండాలి ఎక్కడ వాళ్ళు తొలగిపోవద్దు అని అలాంటి వారికి వెళ్ళి మనము స్వాత చేయాలి అందుకే హీస్ క్రియేటెడ్ అస్ కదా మనం అందుకే ఆయన మండలని ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మన మీద గ్రేట్నెస్ కోసం కాదు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ ఆయన పిలుచుకున్న వారు కొంతమంది ఆ కొంతమందిలో మనం ఉన్నామంటే మనం ఏమే ఏమంత గ్రేట్నెస్ కాదు జస్ట్ మనం ఏంటంటే దేవుని యొక్క పని ముట్టించాల ఎవ్రీబడీకి అందరికీ మనం చెప్పాలి ఆయన మనకి ఇచ్చిన పని ఏంది మనం క్రియేట్ చేయాల దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటిది అది మనం చేసేసుకోవాలి కంప్లీట్ చేసేసుకోవాలి కదా ఏచు ప్రభు కూడా అంతే తన తండ్రి చెప్పిన ప్రతి ఆజ్ఞలో ఆయన అనుసరించిన ఆయన లోకం హెవెన్ వదిలేసి అతికి వచ్చినాడు అతికి వచ్చి ఆయన చనిపోయినాడు తిరిగి లేచినడు ఆయన పని అంతా ఎవ్రీథింగ్ క్లోజ్ చేసుకున్నాడు వెళ్ళిపోయినాడు ఆయనకి ఇచ్చిన ప్రతి పని ఎట్లా అయితే చేసుకున్నాడో యేసు ప్రభు అదే విధంగా మనం కూడా చేసుకోవాలా మనం బాగుపడితేనే కాదు అనేకులు కూడా బాగుపడాలి అందరూ కూడా వెలిగింపబడాలి అందరూ కూడా విశ్వాసంలోకి రావాలా ప్రతి విశ్వాసంలోకి రావాలా కదా అందుకే ఆయన అంటున్నాడు విశ్వాసము కృపచేతనే రక్షింపబడి ఉన్నాము అనమాట మనము అంటే ఆయన యొక్క పళ్ళొక రాజ్యము మన కొరకు ఎ దేవుడు సిద్ధపరిచిన అంటే ఉత్తరానే కాదు కదా ప్రతిదీ మనము ఎవరు ఏ పని చేస్తారో ఆ పనికి తగినట్టుగా ఫల ఫ్రూట్ఫుల్స్ గిఫ్ట్స్ రివార్డెట్స్ అనేది ఉంటాయి కాబట్టి మనం చేసే ప్రతి పని ఎట్లా ఉందో మనం చెక్ చేసుకోవాలి మన లైఫ్ ని ఎందుకంటే లోకం పాపం కాబట్టి ఈ పాపంలో పడకుండా ఆ ఎవ్రీడే ఆయన స్పృతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోకుండా ఆ పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ మనం కాపాడుకున్నారు ఎందుకంటే మనం చిన్న తప్పు చేసిన మనలో ఉండడం వెళ్ళిపోతుడు కాబట్టి ఆయన మనలో ఉండాలంటే మనం ఎట్లా ఉండాలంటే ఆ టు డూ గుడ్ వర్క్ అనమాట మనం మంచి వర్క్ చేయాల మంచి ఆ ఏమంటారు సత్క్రియలు చేయుటకు మనం క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వరమై ఉన్నాము కాబట్టి ఆయన చేసిన పని వారమై మనం ఉన్నాం కాబట్టి మనం ఎవ్రీథింగ్ లో క్లీన్ గా ఉండాలా నీట్ గా ఉండాలా మన హార్ట్ ఎందుకంటే శరీరం ఆత్మకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి కాబట్టి వాటిలో విజయం పొందాలంటే ఎవ్రీడే మన విశ్వాసంలో ముందుకు వెళ్ళాలా అంచులంచులుగా మనం ఎదిగింపబడాలా అంటే దేవుని ఆత్మ చేతనే మనము ముందుకు వెళ్తాము కదా ఆయన ఆత్మ లేకపోతే మనము ఇంకా ఈ పాపము ఈ వీటిలనే పడిపోతుంటాము అందుకే ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే మన అంతరంగంలో ఉండి మనల్ని కాపాడుతుందనమాట ఎక్కడ మనం తప్పిపోకుండా ఆయన మనలో ఉండి హెచ్చిస్తుంటాడు మనలో ఉండి ఆయన గద్దిస్తుంటాడు ప్రతి విషయంలో మీది తప్పు పని చేస్తుంది కదా ఆయన మనల్ని ప్రతి విషయంలో ఎక్కడ పోయినా ఆయన మన కాపుదలగా ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మనం చేయాలి ఎందుకంటే ఆయన్ని మనల్ని క్రియేట్ చేసుకుని ఎందుకు ఇంకా ఈ లోకం పాపలం పడుతుంది వీళ్ళకి నేను చెప్పిన నేను చెప్పిన బాధ్యతగా పన మంది పని అప్పచెప్పిడు వాళ్ళు వాలి లోకానికి వచ్చి స్వాత ప్రకటన అట్లా లోకం అంతా చేయబడింది కదా ఎందుకంటే ఆయన ఒక వర్డ్ చెప్తాడు తన ప్రాణము కంటే ఎక్కువ దేని ప్రేమించదంట దేవుడు కూడా ఆయన ప్రాణంని ఎక్కువ ప్రేమించాలి ఆయన మనుషులను మాత్రమే ప్రేమించను ఆయ ఎంత మనల్ని ప్రేమించాలంటే అంత ప్రేమించాం కాబట్టి ఆయన మనకు శిల్వ మరణం పొందిన దేవుడు కాబట్టి మనం అన్నిట్లా నీట్ గా ఉండాలా క్లీన్ గా ఉండాలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలా ఇక్కడ అంటాడు కదా తను ప్రాణమును ప్రేమించినవాడు దానిని పోగొట్టుకొను ఈ లోకము తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కదా అంటే తన ప్రాణం ముద్ద దేవుడు ఈ లోకంలో ఆయన పుట్టినడు వచ్చినడు ఎవ్రీథింగ్ అని చేసినాడు ఆయన ప్రాణం ఎవరం అంటే మనమే మనల్ని అంతగా ప్రేమించిన కాబట్టి మన కొరకు చనిపోయినాడు మన ప్రతి పాపం ఆయన్ని మీద వేసుకున్నాడు సో ఇది మనం ఇంప్లిమెంట్ ఎట్లా చేసుకోవడం మనకు ఈ వాక్యం ఎట్టుందంటే మనం ఎక్కువ ఏదైతే ఇష్టపడతాం వాటిని వదిలేసుకోవాల్సింది కదా ఎక్కువ ఇష్టపడితే పాపంలో పడిపోతాం మరి టూ మచ్గా ఇష్టపడతాయి ఎందుకంటే ఎక్కువ ఇష్టపడితే కొన్ని బలహీనతలు ఉంటాయి శరీరానికి ఫర్ ఎగ్జాంపుల్ తిండినే ఇష్టపడినాం అది నీకు ఎక్కైపోతంటే తిండి విగ్రహం లాగా అయిపోతుంది కాబట్టి నీ తల్లి కంటే నీ తండ్రి కంటే నీ ఎవరు కొడుకు కంటే కుమార్తెల కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు అని దేవుడు ఎందుకనంటే ఈ వాక్యం చెప్పబడుతుంది అనమాట అంటే తన ప్రాణమును ప్రేమించిన దాన్ని పోగొట్టుకోను నీ ప్రాణము నీ శరీరాన్ని నీ ఆత్మని నీ వాటిని నీది నీవే అన్ని ఇష్టపడి ఉంటే నువ్వు అన్ని పోగొట్టుకుంటావు కాబట్టి నువ్వు అవన్నిటిని అవాయిడ్ చేసుకొని కేవలం దేవుని దృష్టి పెట్టుకొని ఆయనే నీతిని రాజ్యం మొదట పెట్టి మనం ముందుకెళ్తే మన కాపాడబడతాం అనమాట అంటే మన ప్రాణాలు సేఫ్గా ఉండు ఉంటాయి దేవుడు మనకు ప్రొటెక్షన్ అనేది ఇస్తాడు కదా ఎందుకంటే ఆయనే ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మనల్ని ప్రేమించింది కాబట్టి ఆయన ప్రాణాన్నే వదిలేసిపోయినాడు ఈ లోకంలో మరి అంత ప్రేమించినదే ఉంటే మనం కూడా మనకి ఏ బలహీనతలు అవన్నీ అవాయిడ్ చేసేసుకొని దేవుని అది తెలుసుకొని ముందుకు వెళ్దాం కదా ఇవన్నీ మనం చేస్తేనే దేవుణంలో ఉంటాం అప్పుడే కదా నీ హార్ట్ చేయని అది నీ హార్ట్ క్లీన్ గా కావాలా హృదయ శుద్ధి కలగాలి నీ ప్యూర్ హార్ట్ ఉండాలా దేవుని నువ్వు చూడాలి అని మనం ప్యూర్ హార్ట్ గా ఉండాలంటే మనకున్న ప్రతి బలహీనతలు అవాయిడ్ చేసుకోవాలా దేవుడు ఇచ్చిన మంచి పనులు ఆయన్ని ఫేత్ లో మనం నడవాలా అప్పుడే మనము ఫలించు ఇప్పబడతాం అన్ని విషయంలో మరి దేవుడు చిన్న వాక్యం దీవించండి కాకపోయి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర ప్రేమల దేవా కృపాలండి దేవాయూ ప్రభా నీకు లేఖలేని వందనాలు కృతజ్ఞతాస్తుత హరళియ రజ పరిశుద్రకు సర్వశక్తి ముందున సర్వాధికారి నీకు వందనాలు ప్రభా జీవం గల దేవా నీకు వందనాల తండ్రి మరి ఈ యొక్క వాక్యం చిత్ర మీరు మాతో మాట్లాడిన ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు దేవా మేము దినదిన ప్రభ ఎలాంటి పాపంలో పడకుండా మేము జాగ్రత్తగా జీవించటం మాకు సాయం చేయని దేవా కళ్ళ ద్వారానే కానీ మా నోటి ద్వారానే కానీ మా చేత ద్వారా మా కాళ్ళ ద్వారా నువ్వు సృష్టించిన ప్రతి ఒక్క ఆవలిదార ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క పాపము ఏచు యొక్క రక్తం చేత ప్రభా మమ్మల్ని క్షమించి వేయండి ప్రభావ మేము పుట్టికత్తో నుంచి ప్రభా ఇప్పటి చేసిన ప్రతి పాపని ప్రభా ఏచు యొక్క రక్తం చేత మమ్మల్ని కడిగి వేయండి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా దేవేస్రభ మమ్మల్ని క్షమించండి ప్రభా మరి మీరు తోడే అనిపించండి ప్రభా దేవాచు ప్రభా మా హార్ట్ ని మేము ఎప్పుడు క్లీనప్ చేసుకోవాలి ప్రభా నీ యొక్క వాక్యం చేత మరి నువ్వు ఇచ్చిన వాక్యాల ప్రభా అవి ప్రతిదీ నెరవేర్చబడటానికే వచ్చినాయి కాబట్టి ప్రభా ఏది కూడా ప్రభా తప్పిపోదాన్ని సెలవు ఇచ్చిన దేవుడు కాబట్టి ప్రభా మేము జాగ్రత్తగా జీవించటం మాకు సహాయపడమని ప్రార్థించడం తండ్రి నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యం నెరవేర్చబడుతున్నాయి ప్రభా దేవ యొక్క రాజ్యము ప్రభా మా కొరకు ప్రభ సిద్ధపరిచిపెట్టినందుకు నీకు వందనాలు తండ్రి నీకే వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయచ ప్రభా మేము ఈ లోకము పాపము కాబట్టి ప్రభా ఈ లోక పాపమును మేము పడకుండా మా అందరికీ కూడా ప్రభా నీ యొక్క కంచు కాపదల మాకు దాయిచ్చని ఈ లోకంలో ప్రభా మేము పడకపోకుండా ప్రభా నీ వైపు మేము చూసేటకు ప్రభా పైన వాటిని మేము బతుకుటకు మీరు మాకు సాయపడమని ప్రార్థన మేస్ అయ్యా దేవాయచ ప్రభా మేము మీ వైపే చూడాలా మీ వైపే మేము నడవాలా ప్రభా మేం ఫేత్ లో ప్రభా గ్రోత్ అవటకు మాకు చేయని ప్రభా విశ్వాసంలో మేము ముందుకు వెళ్ళాలా ప్రభా మేము పడిపోదు తండ్రి దేవాయత్ ప్రభా నువ్వు అన్నో ప్రభా విశ్వాసం కనుగొందురా అని అన్నో కాబట్టి ప్రభా నీ రాకడ పార్యంతం వరకు కూడా ప్రభా మేము విశ్వాసంలో స్థిరమైన మంచు కలిగి మేము జీవించటకు సాయపడమని ప్రార్థిస్తున్నాం మీసయ్యా దేవాయ్ ప్రభా నీ వాక్యాలు చెప్తున్నాయి ప్రభా హృదయ శుద్ధి కలిగిన వారే ప్రభా నిన్ను చూస్తారని అంటున్నావు కాబట్టి ప్రభా నిన్ను మేము చూడాలంటే ప్రభా మా హృదయం శుద్ధికరంగా ఉండాలా ప్రభా కాబట్టి ప్రభా మా హృదయంలో ఏ పాపం ఉందో తీసిపోయింది మా హృదయంలో ఏవైతే కుళ్ళు కప్పడం ద్వేషం మీషపాగా ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రభా అవి మాలో తీసివేయమని ప్రార్థిస్తాం తండ్రి మాకు సహనము ఓపిక దీర్ఘశాంతము మాకు అనుగ్రహించని ప్రభా ప్రతి దాంట్లో మేము సహించాలా భరించాలి ప్రభావ ఎందుకంటే ప్రభా నీ రాకడే త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేం సిద్ధమైన మనసు కలిగి ఉండాలా ప్రభా ఈ మనసు ఎవరి టైం కూడా నీకే మేము చోటు ఇచ్చి నడుచుకునేటప్పుడు మాకు చేయని ప్రభా దేవాయి ప్రభా మేం వెలిగింపబడాలా అన్నికులను మేము వెలిగించాలా కాబట్టి ప్రభా మేం శరీర బలహీనతలో పడిపోకుండా తండ్రి నీ యొక్క కృప మాయ అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి మేము ఆత్మీయంగా స్టేబుల్ గా ఉంటుటా మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం మిస్ అయ్యా నీకే బంధనాలు ప్రభా దేవా ప్రభా దావిదు ప్రభా ఎంత కన్నిటి ప్రార్థన చేసిన ప్రభా తను ఎంతో పాశ్చితాపడ్డాడు ప్రభా స ఎంతో గోజాడి ప్రభా దేవాయప్రభా ఆ యొక్క విధువరాలు స్త్రీ కూడా ప్రభా ఆ యొక్క దగ్గరికి పోవడానికి ప్రభా తను కూడా ప్రభా తనకు వరకు కూడా ప్రభా ప్రార్థాన్యం వదిలేదు తన దగ్గరికి వెళ్లి ప్రభా తనకు న్యాయం వచ్చేంత వరకు కూడా ప్రభా తను గోజాడింది అదే రీతిగా ప్రభా మరి దావిధి కూడా అట్లనే గోజాడిన ప్రభ ని సన్నిధిలో తన పాపాన్ని క్షమించమని ఈ రోజు మేము అడుగుతున్నాం ప్రభా నీ సన్నిధిలో ప్రభా దేవా మేము కూడా ఎలాంటి పాపంలో పడకుండా ఏ దృష్టికి మేము చోటు ఇవ్వకుండా నువ్వు చెప్పిన ఆగ్ఞానం మనసు నుంచి మేము మాకు సహాయం చేయమని ప్రార్థించడం తండీ దేవాయ ప్రభా ఆగ్నే అతిక్రమే పాపం అన్నో ప్రభా నీ ఒక ఆగ్నేయ ప్రభా అతిక్రమం ప్రభా ఎవ్రీడే ప్రతి వారు కాబట్టి ప్రభా అందరినీ క్షమించమని ప్రార్థించడం తండ్రి దేవాయస్రభా మరి మేము నీ సన్నిధిలో గోజాతురం ప్రభా మాకు స్థిరమైన మనుషులు మాకు అనుగ్రహించని నిశ్చిత్తాన్ని మేము సాయం చేయని ప్రభావ ఎవ్రీడే ప్రభా నిన్ను స్తుంచాలా మేము వెలిగింపబడాలా అనేకులను మేము కాబట్టి మీరు మాకు సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థన మిస్ దేవా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవాయస ప్రభా అదే రీతిగా ప్రభా ఏ గ్రూప్స్ లో ప్రభా మరి ప్రయత్ ఫస్ట్ లో ప్రభా ఎంతో మంది పెట్టారు కాబట్టి ప్రభా వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి సిస్టర్స్ కి బ్రదర్స్ మరి ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభా క్యాన్సర్ నుంచి ప్రభా వారిని తాకిముటి స్వస్థపరచండి అదే రీతిగా ప్రభా సిస్టర్స్ కి కూడా ప్రభా మంచి ఆరోగ్యాలు దాయించండి ప్రభావ వారి కుటుంబంలో శాంతి సమాధానం దాయించింది దేవి సిస్టర్ వారి కుటుంబంలో వాళ్ళ భర్త త్రాగు నుంచి విడుదల పొందాలా ప్రభా ఆ సిస్టర్కి ఆపరేషన్ కాకుండా ప్రభా సాయపడమని ప్రార్థిష్టం తండండి అదే రీతిగా ప్రభా రీనా సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకోండి తనకు వచ్చిన రైతులు పెరాల్చి ప్రభా మీ యొక్క అస్తంతో తాకిముట్టి స్వస్థ పరిచయం బిడ్డకు జీవం పోయండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి స్వాతి శిస్టర్ని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో శాంతి సంబంధం ఐక్యత దండి చిన్నబాబు చుట్టు రక్షణ కవచం వేయండి ప్రభా వారి కుటుంబం అంతా రక్షణ మార్గం నడిపించుకోండి అదే రీతిగా ప్రభా రవిచల బ్రదర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోతండి రవిచల బ్రదర్ కూడా ప్రభా తన ఐస్ ని ముట్టి స్వస్థపరచండి తన లంగ్స్ ని తన కిడ్నీ తన లివర్ ని ప్రతి కూడా ప్రభా మీరు తాకిముటి స్వస్థ పరిచయంని ప్రార్థించడం తను చేసిన ప్రతి పాపం కూడా ప్రభా తన నోటి నుంచి ఒప్పుకోవాలి ప్రభావ ప్రతి కావాల్సిన అవసరం పొందేలాగా సాయపడమని ప్రార్థిస్తున్న ప్రభావ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అవటం సాయం చేయండి ఆ పాపని కృపలో జ్ఞాపించుకుని తిర మరమరాల్ని అదే చిన్నతనం నుంచి ప్రభా బిడ్డకు మీరు కాపుదేలాగా ఉండాలని ప్రభా నిన్ను స్తించాలని నేను కాబట్టి ప్రభా ఆ బిడ్డ శ్రమలు పొందుతుంది కాబట్టి ప్రభా అ చిన్నారి బిడ్డకి ప్రభా కింద భద్రపరచి ఆ కుటుంబం అంతా కూడా ప్రభా మీ సాక్ష్యంగా నిలబెట్టుకోండి రేణుకా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోని ప్రభావ రేణుకా సిస్టర్ కూడా మీ తాకి ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దండి శాంతి సమాధానం ఐక్యత దండి వారిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోని ప్రభావ వాళ్ళిద్దరిని అభిషేకించండి మీ సేవలో నడిపించండి ప్రభా ఏ చీక స్తోత్రం నీకేమైనా దేవాయత్స ప్రభా ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకున్న తండీ అదే రీతిగా ప్రభా రాణి బడ్డలు ఉండే ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా ప్రభా నీ సన్నదికి నడిపించండి అదే రీతిగా ప్రభావ ప్రతి వారిని కూడా ప్రభా అభిషేకించండి నీ సేవలో నడిపించే ప్రభా దేవాయ ప్రభా మరి ఎంతో మంది మందిలో ప్రభావ ఎంతో అయితే మీరు ముద్రించుకున్నారో ప్రభావ వారిని అందరూ మీరు కాపాడండి వారిని రక్షించండి వారి చుట్టూ కూడా ప్రభా నీ యొక్క దూతల్ని కాపుదలుగా దాయించండి గొప్ప జనాన్ని రక్షించుకునే ప్రభా దేవాయస ప్రతి వారు కూడా నీ సన్నదిలో ఉండాలా ఏ ఆత్మ నశించుకోవడానికి ఇవ్వలేదు ప్రభా ప్రతి ఒక్క ఆత్మ నీదే ప్రతి ఒక్క ఆత్మని నేను స్తుంచాలా ప్రతి ఒక్క ఆత్మ మోకాలించాల్సిందే ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభా మరి నీ సన్నిధిలో ఉండాలి ప్రభా నీ యొక్క రాకడ కోసం ప్రతి ఆత్మ కనుకొని జీవించటకు సాయపడమని ప్రార్థించడం తండ్రి దేవ ప్రతి చీకటి శక్తిలో ప్రభా ఏ చూప్రమం లైవ్ కామెంట్ దేవ నీవే మాకు తోడో నడిపించండి మరి ఎవ్రీడే కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము ఎవ్రీడే గడపటకు సాయం చేయమని ప్రార్థించడం తండ్రి ఎక్కడ మేము తొలగిపోవద్దు ప్రభా దేవా మేము ఎక్కడ తొలగిపోతున్నా మాకు చూపించండి మరి మేము సరి చేసుకొని నీ సన్నిధికంలో మేము ఉండటం మాకు సాయపడమని ప్రార్థించడం తండీ కాబట్టి ప్రభ నీ యొక్క హస్తం మా అందరికీ నడిపించని ప్రతి వారిని కృపలు జ్ఞాపకం చేసుకోండి వాయిస్ ప్రభావ మరి యొక్క రాకడే ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ మరి అందరికీ కూడా ప్రభా నియంత్రణ నిలబడడానికి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి కాబట్టి ప్రభావ మా మీ చెత్తకు అప్పగిస్తూ మరి మీరే మాకు తోడేమని నడిపించమని వైకులేచి నేను స్థుతించి ఆరాధించడానికి సాయపడమని ప్రార్థిస్తూ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ గ్రూప్లో బ్రదర్ సిస్టర్ కుటుంబాల అందరికి ఇంకా ఎంతమంది తరాల కుటుంబాలకి ప్రార్థనా అంశాలు చేసిన ప్రతి కుటుంబానికి సదాకాలం తోడైన సిస్టర్ అందరికి అది తెసే నడన ఇదనేన ప్రొడక్ట్